తిరుమల లీలామతం పంతొమ్మిదవ అధ్యాయం మార్కండేయ మహర్షి దీర్ఘ ఆయుషు రుద్రదేవుని అనుగ్రహంతో పొందిన మార్కండేయుని గురించి మనకు తెలుసు బాలుడుగా ఉండగానే పట్టుదలతో తపస్శక్తితో యమదేవునితో పోరాడి తల్లిదండ్రుల సంతోషం కోసం మహాశివుని అనుగ్రహంతో చావును గెలిచిన బాల తపస్వి ఆయన కథ వింటేనే విన్నవారి ఆయుష్ పెరుగుతుందని వేదవ్యాసుల మార్కండేయ పురాణంలో చెప్తారు ఆ మార్కండేయుడే వెంకటాచలానికి వచ్చి శ్రీనివాసుని దర్శించి స్తోత్రం చేసి అనుగ్రహానికి పాత్రులై శ్రీవారి మహిమను తెలుసుకుని జ్ఞానే మహర్షి కాగలిగాడు మార్కండేయుడు అపమృత్యువు నుండి రక్షించబడిన తర్వాత తీర్థయాత్ర చేయాలని సంకల్పిస్తాడు తల్లిదండ్రులు చాలా వృద్ధులు తాను మళ్లీ బతకాలని కాంక్షించడానికి ఒక పెద్ద కారణం వృద్ధులైన తల్లిదండ్రులకు సేవ చేయాలని కానీ తీర్థయాత్ర చేయాలని ప్రబలమైన కోరిక ధర్మశాస్త్రం ప్రకారం ఏ లౌకిక కార్యక్రమం చేయాలన్నా ఏ ధార్మిక కార్యక్రమం చేయాలన్నా తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకుని వారి అనుగ్రహంతో చేయాలన్నది నియమం ఇది మార్కండేయులే చెప్తారు లౌకికే వైదికే కార్యే పితృ అనుజ్ఞ విశిష్యతే లౌకికం అంటే చదువు గృహ నిర్మాణం పెట్టుబడి వ్యాపారం లాంటిది ఏదైనా కావచ్చు వైదికం అంటే చేసే పూజలు దాన ధర్మాలు చేయడం లాంటివి తల్లిదండ్రుల గురువుల ఆజ్ఞతో చేస్తే అధిక పుణ్యం అలా చేయకపోతే పుణ్యం లేదని కాదు సామాన్య పుణ్యం దాన ధర్మాలెందుకు తీర్థయాత్రలు ఎందుకు సంధ్యాదులు ఎందుకు అనే తల్లిదండ్రులు గురువులు లేకపోలేదు మంచి పని చేస్తుంటే వారించే పెద్దలాజ్ఞం తీసుకుని అక్కర్లేదని కూడా శాస్త్రం చెబుతుంది అటువంటి సంప్రదాయాలు అబ్బేటట్లు పిల్లల్ని పెంచాల్సిన ధర్మం కూడా తల్లిదండ్రులకు పిల్లలకు ఇవ్వడానికి డబ్బు కూడా పెట్టే తల్లిదండ్రులు పిల్లలు సంస్కారవంతులకు కావాలని ధార్మికులు కావాలని ప్రార్థనలు పూజలు చేసి పుణ్యం కూడా సంపాదించాలి సంస్కారవంతుడైన మార్కండేయుడు పితృ అనుజ్ఞ కోసం ప్రార్థిస్తాడు కొంత సందేహాన్ని పిలుపుచ్చిన మునితో, తాను మధ్య వచ్చి వారి శారీరక ఆరోగ్యం గురించి విచారించుతానని ముఖ్యంగా వెళ్లిన ప్రతి తీర్థములతో క్షేత్రంలో తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం క్షేమం కోసం ప్రార్థిస్తానని వారికి హామీ ఇస్తాడు అది శారీరకంగా తాను చేసే సేవ కంటే గొప్పదంటాడు మృకందముని భార్య అతని తీర్థయాత్రకు అనుమతిస్తాను తీర్థయాత్ర ఆనందానికి కాదు స్కంద భాగవతంలోని తొమ్మిదవ స్కందంలో ఇంద్రుడు చెప్పినట్లు తీర్థయాత్ర ఒక వైదిక కర్మ జ్ఞాన సముపార్జనకు పుణ్య సాధనకు మంచి సాధన మార్గం ఏ తీర్థాలు దర్శించాలి యాత్ర ఎలా మొదలెట్టాలి ఎలా ప్రార్థించాలి అన్నది తెలిసిన వారి వద్ద గురువుల వద్ద అడిగి తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ వేదాలలో పురాణాలలో విపులంగా చెప్పబడ్డాయి వేదాలకే అభిమాని అయిన గరుడిని ఈ విషయం తెలిసిన వారు ఎవరున్నారు ఆయన విష్ణుమూర్తికే వాహనం రుద్రని అనుగ్రహంతో ఆయుషు సంపాదించిన మార్కండేయునికి భగవదీచ్ఛ వల్ల పూర్వజన్మలో చేసిన కర్మఫలం కర్మధర్మ సంయోగం వల్ల రుద్రుని సమాన కక్షలోని గరుడినితో గరుడ శేష రుద్రులు ఒక కక్ష వారు బల జ్ఞానాదులలో సమానలు భగవదేచ్ఛ వల్ల పూర్వజన్మలో చేసిన కర్మఫలం కర్మధర్మ సంయోగం వల్ల రుద్రుని సమాన కక్షలోని గరుడునితో కలవడం సంభవిస్తుంది జ్ఞాన సముపార్జనకు అంతకన్నా కావలసిందేమిటి గరుడు అనుగ్రహించి మార్కండేయునితో నీవు ముందు వెంకటాచలానికి వెళ్ళు భగవంతుడు అక్కడే ఉన్నాడు అతను గురించి తపస్సు చేయి అని చెప్తాడు అలా మార్కండేయుడు వెంటనే వెంకటాచలానికి వెళ్తాడని శ్రీనివాసుని విశేషంగా ప్రార్థించాడని స్తోత్రం చేశాడని పురాణం మార్కండేయుడు కపిలతీర్థంతో మొదలుపెట్టి దాన్నే చక్రతీర్థం అని కూడా అంటారు ఇంద్రతీర్థం విశ్వక్షేణ తీర్థం శంఖ గద శాంగాది పంచతీర్థాలు అగ్ని తీర్థం బ్రహ్మతీర్థం సప్తర్షి తీర్థాలతో సహా వరుసగా ఉన్న పదిహేడు తీర్థాలలో స్నానం చేశాడు దారిలో లక్ష్మీ నరసింహ గుహను దర్శించి కొండకు చేరి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకుని శ్రీనివాసుని స్తించాడని పురాణం చెబుతోంది ప్రతిరోజు ముఖ్యంగా తిరుమలలో మనం వినయ స్తోత్రం వినా వెంకటేశం ననాథో ననాధ సదా వెంకటేశం స్మరామి స్మరామి అహం దూరదస్తే పదాంభుజ యుగ్మి ప్రణయామేఛయాగచ్చేవాం కరోని సకృత్సేవ నిత్య సేవా ఫలత్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అజ్ఞానినా మయాదోష నశేషాన్ నిహితాన్ హరే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణే ఇది మార్కండేయుడు రచించం చేసిన మంత్రం శరణాగతి చేసి భగవంతుని సమర్పణ చేస్తాడు అక్కడే భగవంతుడు ప్రత్యక్షమే అనుగ్రహం చేస్తాడు మార్కండేయుని అనుగ్రహం చేసేటప్పుడు అతనితో ఇంకొందరు తిరుమలకు వచ్చిన భక్తులు ఉన్నారని మార్కండేయ పురాణం చెప్తుంది మార్కండేయుడిని అనుగ్రహం చేసిన భగవంతుడు ఆ మార్కండేయుడికి ప్రక్కనే ఉన్న వ్యక్తిని చూసి నీ పాప పరిహారం అయింది నీ సమస్యలు అంతరిస్తాయి సాధన చేసే సద్గతి పొందు అని ఆశీర్వదిస్తాడు మార్కండేయునికి చాలా ఆశ్చర్యం వేస్తుంది అడగకుండానే అనుగ్రహించిన భగవంతుని కరుణ భగవంతుని దృష్టికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ఏమి పాపాలు చేశాడు ఏ సమస్య పరిష్కారం అవుతుంది అనే కుతూహలం కలిగింది భగవంతుడు అంతర్ధానమైన వెంటనే ఆ భక్తిని అతని వివరాలన్నీ అడుగుతాడు శుద్ధ మార్కండేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ భక్తుడు తన కథను చెప్తాడు తల్లిదండ్రులు పెట్టిన పేరు అందరూ మర్చిపోయారు అందరూ అతనిని మహాబ్రాహ్మణుడని పిలిచేవారట అతని కథ వశిష్ఠుని కథలోని సర్వాబొద్ధుని కథ అతనికి స్నాన సంధ్యాధులు ఎందుగాని జపతపాలు ఎందుగాని నిత్యానుష్ఠానం అందుగాని దేవుని పూజ ఎందుగాని ఆసక్తి లేదు బ్రాహ్మణుడైన శాస్త్రజ్ఞానం కానీ కనీస విధి నిషేధాల ఆచరణ కూడా లేదు కానీ దాన ధర్మాలు అందుకోవడంలో సంతర్పణలకు వెళ్లడంలో ప్రధుం అందుకే అందరూ హేళనగా మహాబ్రాహ్మణుడు అని పిలిచేవారు ఆ తేరే స్థిరపడిపోయింది దానాలు తీసుకునేవాడు వాటికి తగ్గట్టు జపతపాలు చేసి దానంతో వచ్చిన పాప పరిహారం చేసుకోవాలి లేకపోతే చాలా అరిష్టం ఈ మహాబ్రాహ్మణుడు అందరి దగ్గర రకరకాల దానాలు గ్రహించి ప్రాయశ్చిత్తం చేయక అరిష్టానికి గురి క్రమంగా విపరీతమైన దారిద్ర్యం ఇంట్లో అందరికీ అనారోగ్యం సుఖశాంతులు మనశ్శాంతి లేని అయోమయ పరిస్థితి ఏం చేయాలో తెలియని సందర్భం మహాబ్రాహ్మణని భార్య మహాసాధ్వీ సాత్వికురాలు ధర్మిష్ఠి ఆమె ప్రారంభం కొద్దీ వీడికి భర్తగా ఉండి నరకం అనుభవించవలసి వచ్చింది కానీ ధర్మిష్ఠి ధర్మిష్ఠే సాత్వికులలో అటువంటి నిష్ఠాపత్రురాల్లో లక్ష్మీ విశేషంగా ఉంటుందట అంతవరకు ఆమె ఎంత చెప్పినా భర్త పట్టించుకునేవాడు కాదుట పరిస్థితి భరించలేక ఆ సాధి శాస్త్రంలో చెప్పిన విషయాలు భర్తకు చెప్తూ తాను ఈ విషయాలు చెప్పట్లేదని తనలోని లక్ష్మీదేవే ఈ విషయం చెప్తుందని భావించి తను చేయబోయే సూచన అమలు చేయమని ప్రార్థిస్తుంది ధర్మ సంయోగం ఏ జాసలో ఉన్నాడో గాని సరే అంటాడు భర్తకు ఆమె చెప్పినది మన దారిద్ర్యానికి అనారోగ్యానికి అనుభవిస్తున్న నరకానికి కారణం మన పూర్వజన్మ కర్మఫలమే అలా అని ఈ జన్మలు అన్నీ సరిగ్గా ఉన్నాయంటే అది లేదు పెద్దల నుండి పండితుల నుండి నే ఈ పాపాలు పరిష్కరించగలిగినది ఆ శ్రీనివాసుడే వెంటనే వెంకటాచలానికి వెళ్ళి స్వామి పుష్కరిని స్నానం చేసి వెంకటేశ్వరుని ప్రార్థించండి అదొకటే మార్గం భార్యని చెప్తున్నానని తోసివేయవద్దు నాలోని లక్ష్మీదేవి చెప్తోందనుకుని ఈ ఒక్క సత్కర్మ ఆచరించండి అని ప్రాధాయపడుతుంది అలా భార్య ప్రోద్బలంతో కష్టాలు భరించలేక వేరే మార్గం లేక ఈ వెంకటాచలానికి వచ్చి కపల తీర్థంలో స్నానం చేస్తుంటే అగస్యుల దర్శనం కలిగి వారిని ప్రార్థిస్తాడు ఆయన దివ్య దృష్టితో ఇతని అనేక పాపాల విషయం తెలుసుకుని తీర్థస్నానం చేసి కొండ ఎక్కమంటాడు అలాగే పదిహేడు తీర్థాలలో మార్కండేయులతోనే స్నానం చేస్తూ కొండకు వస్తాడు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తను చేసిన తప్పులు తలుచుకొని పశ్చాత్తాపం కలిగి ప్రాశ్చిత్వం చేయదలిచి పుణ్యాత్ముడైన మహాత్ములను చూసి వారి సాంగత్యంలో తరిద్దామని తలచి మార్కండేయునితో భగవద్ దర్శనానికి వచ్చాడట ఆ బ్రాహ్మణుడు అతని భగవంతుడు మార్కండేయుడి పక్కన చూసి నీ పాపాలు ఈనాటితో ప్రక్షాళనమైనాయని సకల సౌభాగ్యాలు వలుగుతాయని మంచి సాధన చేసుకుని జీవనం సాగించమని అనుగ్రహిస్తాడు ఆ విషయమే తన వృత్తాంతంగా చెప్తాడు ఆ మహాబ్రాహ్మణుడు భగవంతుని అనుగ్రహం అలా పొందిన అతనికి శుద్ధ అని దేవతలు పేరు పెడతారు మార్కండేయునితో కలిసి ఆ బ్రాహ్మణుడు కొండ కింద ఉన్న అగస్యాశ్రమానికి వెళ్లి అగస్యల ద్వారా ఇద్దరు ఉపదేశం పొంది సాధన చేసి తరిస్తారు ఇటువంటిదే ఇంకొక కథ వామన పురాణంలో ఉంది కౌండన్య అనే బ్రాహ్మణుడు అతి పేదరికంతో బాధపడుతుండేవాడు తిండి లేక వయస్సులో ఉండగానే వార్ధక్యం వచ్చింది శాస్త్రాధ్యయనం లేదు సంధ్యావందనాదులు లేవు దేవతార్చన లేదు ఆస్తి లేదు ఆస్తికత లేదు కాబట్టి దాన ధర్మాల ప్రసక్తే లేదు అంత పూర్వజన్మ పాప ఫలం కానీ అలాంటి అతనికి పాపకర్మ నశించడం వల్ల జ్ఞానోదయం అయింది తను గడిపిన జీవితాన్ని పునరావలోకనం చేసుకుని చేయని సాధనకు పశ్చాత్తాపం చెంది దుఃఖంతో బాధపడసాగాడు వేంకటాచలానికి వచ్చి స్వామి పుష్కరిణి స్నానం వరాహ దర్శనం తర్వాత భగవద్ధానంలో ఉండిపోయాడు శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడుగుతాడు దానికి కౌండిన్యుడు నా జీవితమంతా వృధా చేసుకున్నాను పితృ రుణం దేవరుణం ఋషి రుణం తీర్చుకోలేదు విధి నిషేధాలు పాటించలేదు దేవతార్చన చేయలేదు సత్కర్మలు దాన లేవు బ్రాహ్మణ శరీరం నీవిచ్చినా నేను దాన్ని వృధా చేసుకున్నాను నాకు చావాలని లేదు చస్తే మళ్ళీ ఇటువంటి సాధనా దేహం వస్తుందని నమ్మకం లేదు ఏ పక్షిగానో క్రమికీటంగానో జన్మలెత్తి కాల్సి వస్తుంది ఇప్పుడే ఇంకా బతికి సాధన చేసుకుని అప్పుడు మరణిస్తే బాగుంటుందని కోరిక ఇప్పుడు సాధన చేద్దామంటే అకాల వార్ధక్యం వచ్చి దేహం సహకరించడం లేదు అని భగవంతుడు అతని చెయ్యి పట్టుకుని వెంకటాచలంలోనే ఒక తీర్థంలో స్నానం చేయించాడు అంతే ఆ కౌండిన్యుడు వార్ధక్యం పొయి ఆరోగ్యవంతమైన కౌమార దశ వచ్చిందని పురాణం చెప్తోంది భగవద్ అనుగ్రహంతో మంచి సాధన చేసి తన విద్యుక్త ధర్మమైన మూడు రుణాలు తీర్చుకుని తరించాడని పురాణం అదే తీర్థం కుమారధార యవనాన్నిచ్చేది ఆరోగ్యాన్నిచ్చేది కనుక కుమారధార అని పేరు